ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రేర్ ని స్టార్ట్ చేసుకుందాము అయినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేన్ నిసుకునే ముందు ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో ఉన్న చంద్రశేఖర స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు దీపా సిస్టర్ పాట పాడతారు పరిశుదురవ దేవ సర్వోన్నతుల తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఇంతవరకు మీరు మాకు సహాయకలు నేను నడిపించింది మీకు ఎంతో వగ్నాలు ప్రభావ ప్రతి దశలో మీరు మాకు సాహిత్యం ఉంటూ నడిపిస్తున్నందుకు ముఖ్యంగా అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ ద్వారా మీరు అనుగ్రంచిన కృపాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లించుకుని మేము ఉంటున్న కాలం బహుభయంకరమైన కాలం తండ్రి ఇక తమ్ముజ నెలలో ప్రవ్వ మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం అవును ప్రవ్వా రాబోదినాలు ఏ రీతి ఉన్నాయో మీరు అనేక పర్యాలు హెచ్చరిస్తూ కాబట్టి సమయాన్ని పోనీ సదీనం చేసుకోమన్నారు ఎక్కువ సమయం మి సన్నిధిలో గడపాలా ప్రభ అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు తొని మరి దర్శించే కాలంలో ఇస్రాయల్ ప్రజలందరూ అనేక ప్రాంతాలకి తరలిపోయినారు ప్రభ అదేవిధంగా తిరిగి రాబోతున్న కాలంలో ఉండబోతుందన్నారు అయినా మీరు వచ్చే టైంకి మనిషికు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనున్నా క్రైస్తవుల జీవితం కూడా ఇస్రాయల్ ప్రజలు లాగానే ఉంటుందని అన్న విషయాన్ని మరోసారి జ్ఞాపకం చేస్తుంది మీకు ఎంతో వదనాలు తండ్రి కాబట్టి ప్రభ మేము సమస్తాన్ని కోల్పోయినా మిమ్మల్ని హతకొని జీవించాలనైనా అటువంటి జీవితము కలిగిన భాగ్యాన్ని అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లో మీరు ఆధిపత్యం వహించండి అనేకల జీవితాలలో అద్భుతాలు చేకూర్చండి స్వస్థతను ముఖ్యంగా నిగ్రహించండి ప్రవ్వా మా శరీరాలని మా ఆత్మని మా ప్రాణాలని మీకు సమర్పిస్తున్నాం తండ్రి మీరే కాచి కాపడండి పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రించండి లేని వారికి అనుగ్రహించండి ప్రవ్వ అవును ప్రవ్వ ప్రతి మీ ఆత్మకి సంపూర్ణంగా మేము సమర్పించుకోవాలి శరీర నియమాలను ఛేదించుకోవాలి ప్రవ్వ అవును ప్రభావ శరీర కార్యములు స్పష్టం లేనించి దళితులు రాష్ట్రపత్రికలో పౌలు జ్ఞాపకాలు చేస్తున్నాడు ప్రభ అ వీటిలన్నీ వాటన్నిటినీ మేము విజయం పొందాలా సాత్వికమైన మనసు తండ్రి తగ్గింపు జీవితం అనుగ్రహించి మీ కాళ్ళ చెంతకొచ్చి ప్రభ ఏ రీతిగా అయితే మరియు వాక్యం ధ్యానించడంలో మీ కాళ్ళ దగ్గర మేము వినాల విన వింట వలన విశ్వాసం కలుగుతున్నారు ప్రభావని చెప్పని వాడు ఏ రీతిగా వినగలం నైనా కాబట్టి చెప్పే బాగా తరబీదు పొంది ఓ ప్రభావ పరిశుధాత్మ నడిపింపు పొంది నోట్స్ రాసుకొని సిద్ధపడలా సహాయపడండి ప్రభ డెడ్ లక్ష మంది జీవితం నుంచి మమ్మల్ని బయటికి లాక్కామని ప్రార్థిస్తున్నాం వినయము భయభక్తులు కలిగి ప్రభావ పరిశుద్ధతతో ప్రభావ మీ సన్నిధిలో సమయం గడపాలా భయము వనుకుడుతో మీ అందుతన విధేత కలిగి నడిపించండి అవునైనా అటువంటి జీవితం మాకు అందరూ ఈ ఆరునంతటా మీరే ఆధిపత్యం వహించమని పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ప్రేజ్ లో బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ దీపా సిస్టర్ మీరు పాడపాడండి సిస్టర్ సిస్టర్ ప్రేజ్ లో సిస్టర్ ఎవరికైనా ఇస్తారా సిస్టర్ నేను బయట ఉన్నాను అన్న మీరు పాడపాడండి అన్నా అడగకము నాకరల ఎరిగిన వాడవు అడిగిన వాటి కంటే అత్యధికము గాచేయుచున్నావు ఏసయా నీ కృపొందుటకు నాలో ఏ మున్నదని ఏసయాపపుటకు నాలో ఏన్నదని అడగకముపే నా అక్కరలన్నీయు ఎరిగినవాడవు వాడవు సహాయము చేయుటకై ని దక్షిణ హాస్తము చాపితివే నాకు సహాయము చేయుటకై నీదక్షిణ హాస్తము చాపితివే సత్య సాక్షిగా గనేటుకై ఉపకరం లేన్ నో చేసి సత్య సాక్షి గనేను రుటుకై ఉపకరం లేన్ నో చేసి అల్లే ఉపకరం లేన్ అడగకమునుపే నా అక్కరలన్నీయు ఎరిగినవాడవు వాడవు అడిగిన వాటి కంటే అత్యధికముగా చేయుచున్నావు ఏసయా నీ కృప పొందుటకు నాలో ఏమున్నదని ఏసయా ీ కృప పొందుటకు నాలో ఏమున్నదనీ అడగకమునుపే నా అక్కరలనియు ఎరిగిన వాడవు నాకు దీర్ఘాయువు నిచుటకే నిహితుపదేశము పంపితివే నాకు దీర్ఘాయువు నితుపదేశమముతి నిత్య జీవమూనే పొందుటకు పునరుద్దానమునం దితి నిత్య జీవమూనే పొందుటకు పునరుదానమునం దితి హలే పునరుదానమునం దిది అడగం అక్కరలం నియరిగిన వాడవు అడిగి నవాటి కంటే అత్యధికముగా చేప పందొకు నాలు ఏ మున్నదని ఏసీ కృపనం దొటకై దనీ నాకు ఐశ్వర్యం నిటకే నిమహిమ ఐశ్వర్యం విడిచితివే నాకు ఐశ్వర్యం నిమహిమ ఐశ్వర్యం విడిచితివే మహిమలో నీతో నేను టుటకే మహిమాత్మతో నను నింపితివే మహిమలు నీతో నేను టుటకే మహిమాత్మతు నను నింపితివే అల్లేయ మహిమాత్మతు నను నింపతివే అడగమునుపే నా అక్కరలంతు ఎరిగిన వాడము అడిగిన అత్యధికము గాచేయు చున్నావు ఏసయా నీ కృపపం దుటకు నాలు ఏన్నదనీ ఏసయా నీకృపను దుటకై నాలు ఏన్నదనీ అనగకమునుపేకరళ అనేది సార్ ప్రైజ్లాడనా మన మధ్యలో ఉన్న భాస్కర్ బ్రదర్ వాకింగ్ లోకి నడిపిస్తారు ప్రైజ్ లా బ్రదర్ ప్రైజ్ లాడండి వాకింగ్ లో నడిపించ్రదర్ నమ్మకేంటండి ప్రేమి కలిగిన రాజా మీ పాదాలు కొందనాలు స్తోత్ర స్తోత్రులు చెల్లించుకుంటూ సాయంకాల సమయంలో మరికసారి మీ వైపు తిరిగి చుట్టానికి అనుకరించిన కృపకైనా అంతైనా మా జీవితాల్లో ఉన్నందుకే మీ కొందనాలు చెల్లించుకుంటున్నా అంతేంటి మమ్మల్ని అయ్యా ఏర్పరచుకొని పిలిచి అయ్యా నమ్మకం ఎంతంటి విశ్వాస్యంగాను రాజులైన యాజి గుంపులో నమ్మకమైన దేవు మమ్మల్ని కూడా ఉంచడానికి ఇష్టపడినారు తండ్రి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ యొక్క సమయంలో ఇలా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకై మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం నమ్మకం ఏంటండీ ఎన్నోరు తిరుగుదాన్ని నింపుదాన్ని అని సెలవుచ్చినారు అయా కేవలం ఇటువంటి పనికి అయ్యా మీరు ఇరుగుతురుతండి ఏ యోగ్యత తండ్రి మీ వాక్యం పట్టుకొని మీ బిడ్డల మధ్యలో నిలబడి అయా మాట్లాడే అయా ఆ స్థితి నాకు లేదని మీరు ఇరుగుతురుతండి కృపను అనుగ్రహించండి నాట్లో కర్షిత ఆత్మ నడుపుదలు అనుగ్రహించండి తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి ఏది కొదువుగా ఉందో అయ్యా ఏ విషయం మీరు మాట్లాడాలనుకుంటున్నారు నాతోటి మాతో మాట్లాడండి దేవా నమ్మకం అయింది తండ్రి మీరు మాట్లాడితే మేము బాగుపడతాం తండ్రి అయ్యా మేము మాట్లాడితే మేము బ్రతుకుతాం దేవా కృపను అనుగ్రహించమని విజయాలు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ సమయం మా యొక్క ఆత్మీయ జీవితాలకు ఎంతో మేలుకరంగానో ఆశీర్వాదకరంగానూ ఉండటానికి కృపను అనుగ్రహించమని యశ క్రీస్తు వారి పరిశుతమైన నామలు జతమలు వేర్కొంచిన తండ్రి ఆమె ప్రభునామానికి వందనాలు ఈరోజు వాక్యాంశం కొరకై న్యాయాధిపతులు ఆరో అధ్యాయం చూస్తాం న్యాయాధిపతులు ఆరో అధ్యాయం ఇస్రాయిల్ ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిద్యానీలు కప్పిగింపింది మిద్యానీలు చెయ్యి ఇస్రాయిల్ మీద హెచ్చిన కనుక వారు మిద్యానీలు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి ఇస్రాయిల్ల విత్తనము విత్తి విత్తిన తర్వాత విద్యానీయులు ఆ మాలేకులను తూర్పు నుండు తమ పశువులను గుడారులను తీసుకొని మిడతల దన్నంత విస్తారంగా వాటి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకుపో దూరం భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గానీ ఎద్దును గాని గాడిదను గానీ జీవన సాధనమైన మరియేదాని ఇస్రాయిల్కు ఉండనీయలేదు వారును వారి వంటలను లెక్క లేకుండెను దేశము పాడు చేటుకు వారు దానిలోకి వచ్చి ఇది ఈ యొక్క వాక్య భాగంలో మొట్టమొదట వాక్యం ఏమని ప్రారంభమవుతుందంటే ఇస్రాయిల్ ఇహోవా దృష్టికి ద్రోష్లైనందున ఇహోవా వారిని మిద్యానుల చేతికి అప్పగించెను పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఎప్పుడైతే తమ బిడ్డలు ప్రభువుకు వ్యతిరేకంగా జీవిస్తారో ప్రభువు వారిని శత్రువు అప్పజెంపే వాడుకుంటున్నాడు ఈ విషయం మరీ మరీ అనేక పర్యాయలు బైబిల్లో నమోదు చేయబడుతూ వచ్చింది ఎవరెవరైతే ఆయనకి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితాన్ని బట్టి రాజులే కానీ మనుషులే కానీ యాజకులే కానీ ప్రతి ఒక్కరు ప్రభు యొక్క ఉగ్రతకు ఫాలో అవుతూ వచ్చినారు వారిని దేవుడు శత్రువులు కప్ప చెబుతూ వచ్చినాడు ఈ విషయం మనం గమనిస్తే ఇక్కడ ఇస్రాయలీలు దేవుని పేరు పెట్టుబడినటువంటి ప్రజలు తెర సముద్రంలో బాప్తీసం తీసుకున్నబడినటువంటి ప్రజలు ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్వకీయ సంపాద్యము ఆయన వెళ్ళ చెల్లించి వాళ్ళని తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నాడు అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చవాలని కోరినాడు ఎంతో గొప్ప దైవపరమైనటువంటి ఒక చిత్తం దేవునికి ఒక ఒక ప్రణాళిక ఒక గంభీరమైనటువంటి ఒక ఉద్దేశం ఇస్రాయల్ ప్రజల ఎడల ప్రభుకుంది ఆ విధంగా రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరి ఎడలను ఆయన ఆయన యొక్క ఉద్దేశంలో ఆయన సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవి ఆయన మన కొరకు ఎంతో గొప్ప ఆలోచనలు మహిమకరమైనటువంటి ప్రలోభక సంబంధమైనటువంటి ఉద్దేశాలు మన జీవితాల్లో ప్రభు నెరవేర్చవాలని కోరి నిన్ను నన్ను ప్రభు దాస్య జీవితం నుండి విడిపించి అంతరంగంగా ఒక ఇస్రాయేలీలుగా ప్రభు మన చేసినాడు ఆ సమస్తమైనటువంటి వాగ్దానాలు నీ నా జీవితాల్లో ఆయన నెరవేర్చవాలని కోరినాడు నీవు నేను కూడా ఒక ఎప్పుడైతే మనం మారుమంచి పొంది ప్రభు య చేర్చబడతామో ఆయన మనం కూడా ఒక ఇస్రాయిలీమి అంతరంగం ఒక యూదులమి మనం యూదుడు ప్రత్యేకించబడినటువంటి వాడు యూదుడు ప్రభు చిత్తాన్ని తెలుసుకొని జీవించేటటువంటి వాడు యూదుడు ప్రభు కొరకు జీవించేటటువంటి వాడు మిగతా ప్రజలందరూ జలాంగాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనాంగాలందరినీ పక్కన పెట్టి ఆయన తన కొరకు ఒక స్వాస్యంగా ఇస్రాయల్ని ఎంచుకున్నాడు అయితే అదే ఉద్దేశం నేనా జీవితంలో కూడా ప్రభు కలిగి నిన్ను నన్ను నిత్య నరకానికి నిత్య దాసత్యానికి పాత్రలమైనటువంటి మనల్ని ప్రభు తన యొక్క ప్రసిద్ధమైనటువంటి రక్తాన్ని విమోచించి అంతరంగంగా యూదునిగా ఇస్రాయేలీలుగా ప్రభు మనల్ని చేసినాడు రక్షించబడినటువంటి ప్రజలము ఆయన సొత్తుము ఆయన ప్రజలము ఆయన మన దేవుడు ఆయన మన రక్షకుడు కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఇస్రాయుల్ యహోవా దృష్టికి దోషులైనందున యహోవా వారిని మిద్యానీయులకు అప్పజెప్పి అప్పగించను మిద్యానీయులు శత్రువులండి శత్రువు ఇస్రాయిలులకి శత్రువు మిద్యానీయులు యొక్క జీవితం ఇస్రాయిలుకి జీవితానికి సంపూర్ణమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ ఉద్దేశం వేరు ప్రభు చిత్తంలో వీళ్ళ యొక్క జీవితం వేరు కానీ శత్రువుల చేతికి ఇస్రాయిలీలు అప్పగించబడినారు ఎందుకంటే ఇస్రాయిలీలు యహోవా దృష్టికి దోషులైనారు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి జరిగినటువంటి విషయం ఏంటంటే ఏడేండ్లు వారిని మిద్యానీలకు అప్పగించను మిద్యానీలు వచ్చి ఇస్రాయిల మీద హెచ్ అయిన కనుక ముద్యానీలు ఎదుట నిలవలేక కొండలలోనూ వాగులలోను గుహలలోను దుర్గములను తమ కొరకు సిద్ధపరచుకునేరి శత్రువు ముందల దేవుని బిడ్డలు శత్రువు ముందల ప్రభు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ప్రభువు రక్షించినటువంటి బిడ్డలు రోజు ప్రార్థనలో కూడుకునేవాళ్ళు ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళి చర్చికి వెళ్ళేవాళ్ళు నిత్యం ప్రార్థించేవాళ్ళు శత్రువు ఎదుట నిలవలేక పారిపోయినారు పారిపోయి కొండల్లో గుహల్లో వాళ్ళు తమ కొరకు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఎందుకంటే పట్టణాల్లోకి వెళ్ళి లేక మైదానాల్లోకి వెళ్ళి మిద్యాల్ని చూసే అంత ధైర్యం వాళ్ళకి లేదు శత్రువు ఎదుట కృంగిపోయినటువంటి జీవితం ఓడిపోయినటువంటి జీవితం ఎంత భయంకరమైనటువంటి జీవితం ప్రభు వారిని ఒక మహిమకరమైనటువంటి ఉద్దేశ్యం కోసం వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే ఒక పరలోక సంబంధమైనటువంటి పిలుపులో వారిని పిలిస్తే ఒక పరలోక సంబంధమైనటువంటి ఏర్పాటు ఉద్దేశం వారి జీవితాల్లో కలిగి ఉంటే వారు హోవా దృష్టికి దోషులు ఆయన వారిని మిర్యానీలకు శత్రువులకు అప్పి జీవితం వాళ్ళని ఎదుర్కొనే స్థితి వారిని కనీసం చూడలేనిటువంటి స్థితి దాగుకునేటటువంటి స్థితి ఓడిపోయినటువంటి జీవితం వారి జీవితాల్లో ఇంకా ముందుకు వచ్చి చూస్తే ఇస్రాయిలు విత్తిన విత్తనములను విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలుకీయులు తూర్పు నుండి వారు తమ పశువులను గుడ తీసుకొని మిడతలు దండం తిస్తే వారి మీదకి వచ్చి వారి ఎదుట గాజాకుపోవ్వు దూరం అంత భూమి పంటను నా చేసి వారి గొర్రెలను కానీ ఎదులను కానీ గాడిలను కానీ జీవన సాధనను మరిదేనియు ఇస్రాయిలకు ఉండనీయలేదు వారు వారును వారి వంటలను లెక్కలేనంత ఉండిను దేశము పాడుచేటకు వారు దానిలోకి వచ్చి రి శత్రువు మనల్ని పాడు చేయటానికి మన దేశం మన జీవితంలోకి వస్తాడండి రక్షించబడిన దానివే రక్షించబడిన ప్రభు యొక్క పిలుపు నీ జీవితంలో ఉంది ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు బాప్తి సంపొందావు వీళ్ళందరు దేవుని బిట్లు ఆ యొక్క ఎర్ర అనుభవం నుంచి వచ్చిన వాళ్ళు దాస్యపు అనుభవం నుంచి బయటకొచ్చి విడిపించబడినటువంటి వాళ్ళు క్రయం చెల్లించబడినటువంటి వాళ్ళు ఎవరు ఎర్ర సముద్రపు బాప్తిసం ఎర్ర సముద్రపు అనుభవం కలిగిన వాళ్ళు ప్రభువు చేత నడిపి నడిపించబడినటువంటి ప్రజలు ఏర్పాటు చేజలు వాగ్దానం చేసినటువంటి ప్రాంతంలోకి ప్రవేశించినటువంటి వారు ఈరోజు వాళ్ళ స్థితి ఎట్లుందంటే ఏహో దృష్టికి దోషులైరి కనుక దేవుడు శత్రువు కప్ప చెప్తే శత్రువు ఎదుట అన్నిల వారిపోయినటువంటి జీవితం ఓడిపోయినటువంటి జీవితం వారు నాటింది అన్నిలు శత్రువు దాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు వారి దేశాన్ని పాడు చేసేవాడుగా ఉన్నాడు వారికి కలిగినటువంటి జీవనోపాధులు సమస్తాన్ని కూడా ఆశ్రయం చేసినటువంటి వాడుగా ఉన్నాడు ఈ దుస్థితి ఎందుకు వచ్చిందంటే వారు ఆయనకి వ్యతిరేకంగా పాపం చేశారు ఈ వాక్యం ఏం చలివిస్తుందంటే నీవు రక్షించబడిన వాడు అయినప్పటికీ క్రైస్తవరాలు అయినప్పటికీ క్రైస్తవుడు అయినప్పటికీ నీవు ఎంత దేవునికి భక్తిగా ఉంటున్నప్పటికీ ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవితం ఉంటే ఒకవేళ నీ జీవితంలో ఇంకా లోపరచబడినటువంటి ఏదైనా అని ప్రభుకు వ్యతిరేకంగా ఉంటే ప్రభు నిన్ను ఆ యొక్క శత్రువుకి అప్పచెప్పేవాడుగా ఉన్నాడు శత్రువు కప్ప చెప్తే మన జీవితంలో జరిగేటటువంటి మూడు లక్షణాలు ఒకటి ఓడిపోయినటువంటి జీవితం రెండు సిగ్గు అవమానం కలిగినటువంటి జీవితం మూడవది మనం ఏది విత్తినప్పటికనే ఎంత పని చేసినప్పటికీ ఆశీర్వాదం ఉండనటువంటి ప్రదేశం ప్రాంతం ఎంత పని చేసినా ఎంత సంపాదించినా నిలవని స్థితి మూడవది సమస్తమును కోల్పోయే ఏ పని చేసినా కూడా పాడు ఏ ప్రతిఫలం లేనిది ఉండేటటువంటి పరిస్థితి ఇది శత్రశ్రు మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఉండేటటువంటి ఉండేటటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు నీవు నేను హెచ్చరించబడుతున్నావు నేనా జీవితంలో ఏ అనుభవం మనం కలిగి ఉన్నాం క్రీస్తులు ఆయనలో జయ జీవితం జీవిస్తున్నామా ఆయనలో మహిమ నుండి అధిక మహిమకి ఎదిగేటటువంటి స్థితిలో ఉన్నామా ఆయనలో అత్యధికమైనటువంటి ఆశీర్వా ఆశీర్వాదానికి పాత్రలమవుతున్నామా మన ఆత్మీయ జీవితం ప్రభు అంగీకారం గాను గలతీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఫలాల్ని ప్రభు కొరకు ఫలించే వారం గాను ఫలభరితమైనటువంటి జీవితం గాను లేకపోతే ఒక ఓటమి జీవితం ఒక పతనమైనటువంటి జీవితం ఏది చేసినా కూడా ఫలించలేనటువంటి జీవితం అవమానకరమైనటువంటి స్థితి ఇతరుల ముందలు మనం తలెత్తుకోలేని ఈ లోకస్తుల ముందలు తలెత్తుకోలేనటువంటి స్థితి వారు అభివృద్ధి చెందుతున్నారు కానీ క్రీస్తు నామంలో దేవు నామంలో పిలువబడిన నిగు నేను జయ జీవితం జీవించలేనిటువంటి స్థితి అన్యులు వర్దిల్లుతున్నారు కానీ నీ జీవితంలో ఏం మార్పు లేదు ఇటువంటి పరిస్థితి ప్రభు కొరకు నిలవలేని స్థితి ప్రభు కొరకు ఫలించలేనిటువంటి స్థితి మనల్ని మనం పరీక్షించుకుంటే ఏ రకమైనటువంటి ఫలం లేనటువంటి స్థితి ఫలించలేని స్థితి ఒకవేళ మనం కలిగి ఉంటే ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఇస్రాయేలులు యహోవా దృష్టికి దూషులైనందున ఆయన వారిని మిద్య నీళ్ళకి అప్పచెప్పిన అంటే శత్రువుకి అప్పచెప్పబడినటువంటి జీవితం శత్రువు ఏలుబడి ఉన్నటువంటి జీవితం ఎంతో భయంకరమైనటువంటి జీవితం కానీ ఇక్కడ ఈ యొక్క వాగ్దా ఈ యొక్క వాక్యంలో ప్రభువుగా విడుదలనిస్తున్నాడు ఈ యొక్క వాగ్దానం ఈ యొక్క వాక్యంలో అధ్యాయంలో ముందలకెళ్తే ఇక్కడ పదిహేడు పదక పదకొండో వచనం నుంచి చూస్తే అక్కడ గిద్యోను మనకు కనిపిస్తాడు గిద్యోను జీవితం కూడా చూస్తే గిద్యోను కూడా ఓడిపోయినటువంటి జీవితం ఆయన కూడా విద్యాయులకు కనపడకుండా అక్కడ ఏమైనా రాయబడిందంటే పదకొండవ వచనం పదకొండవచనం చూడండి యహోవాదోతో వచ్చి అభియే అభియేత్రి కుమారుడైన యువనాశును కలిగిన ఉఫ్రాలోని మస్తక వృక్షం కింద కూర్చుండిను యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మురుగయ్యుండునట్లు గానుగు చాటున గోధుములను దుల్లగొట్టుకొను చుండగా ఇస్రా మిద్యానీలకు మరుగయ్యుండునట్లు గానుగు చాటునున్నటువంటి జీవితం ఇక్కడ గోధుమలను దుల్లగొట్టుకునేటటువంటి స్థితి గోధుమ పంటను కోసే స్థితి కాదు కానీ దుల్లగొట్టుకునేటటువంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడికి వచ్చివాదు అతనికి కనపడేమంటుందంటే పరాక్రమైన బలాడ్డి లేని దీనికి ముందుల ఒక కార్యం విశ్రాయిలు చేశారు వారు ఎప్పుడైతే ఓడిపోయినటువంటి స్థితి ఎప్పుడైతే శత్రువు వారి పతనం చేసినటువంటి స్థితి ఎప్పుడైతే శత్రువు సమస్తాన్ని పాడు స్థితి వారి జీవితాల్లో ఓటమి వారి జీవితాల్లో పతనం వారి జీవితాల్లో ఏది చేసినా కూడా నిలవకపోవటం అవమానం నింద కలిగినటువంటి జీవితం ఫలం జీవితం శత్రువు వారి మీద చేస్తున్నప్పుడు ఏడో వచనంలో చూస్తే మిద్యానీల వలన బాధను బట్టి ఇస్రాయిలు ఇహోవాకు మొరపెట్టగా అంతకు ముందు వచ్చిన ఒకసారి చూడండి ఆరో వచనం మిద్యానీ వలన మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు వారు ఇహోవాకు మొరపెట్టిరి మిథ్యానీల వలన మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు వారు ఇహోవాకు మొరపెట్టిరి మిద్యానీల వలన బాధను బట్టి ఇస్రాయులు వారికి ఓహో వా మొరపెట్టగా ఇక్కడ ఆయన ఒక ప్రవక్తను లేపుతున్నాడు ప్రవక్త జీవితం కూడా వాళ్ళ జీవితానికి సంబంధించిందే కానీ ప్రభు ఒక ప్రవక్తను లేపుతున్నాడు అక్కడ ఓడిపోయిన జీవితమే ఆయింది కూడా ఆయన కూడా అవమానమును సిగ్గును నిందను భరిస్తూ ఉన్నటువంటి ప్రదేశమే ప్రాంతమే అదే రకమైనటువంటి స్థితిలో ఉన్నాడు కానీ ప్రభు ఇక్కడ సంబోధిస్తున్నాడు ఎప్పుడైతే మనం ప్రభు వైపు తిరుగుతామో ఆయన మనల్ని సంధించే దేవుడిగా ఉన్నాడు ఎప్పుడైతే ఇస్రాయేలీలు తమ కష్టాన్ని అంతటిని చూసి వారు మిక్కిలిహీన దశకు వచ్చినప్పుడు వారు యోవాకు మొరపెట్టిరి అన్న విషయం చూస్తే ఆయన వైపు ఎప్పుడైతే ఆయన ప్రజలు తిరిగి మొర పెడతారో టర్న్ టు హిమ్ వాక్యం పదే పదే ఏం మాట్లాడుతుందంటే ఎప్పుడైతే నువ్వు ఆయన వైపు తిరిగిన ఎడలా ఆయన కరుణించే దేవుడు బహుగా కరుణించే దేవుడు అని రాయబడింది వాక్యంలో సో జీవితం ఏదైనప్పటికీ ఆయన తిరిగినప్పుడు ఆయన కరుణించే దేవుడు అక్కడ ఇస్రాయల్ జీవితంలో కూడా అది జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చినప్పుడు గిద్యోన్ని లేపి గిద్యోనికి వాగ్దానం చేస్తూ వచ్చినాడు ప్రభు అయ్యా నువ్వు లే జీవితాన్ని సరిచేసుకో ఇక్కడ గిద్యోను యొక్క స్థితి మనం చూసినాం అయితే గిద్యోను యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగింది గిద్యోనికి ప్రభు వాగ్దానం చేసినాడు గిద్యోనికి మూడు సార్లు నాలుగు సార్లు ప్రభు తన యొక్క చిత్తాన్ని తను ఆయనతోటి ఉన్నటువంటి విషయాన్ని బలపరుస్తూ వచ్చినాడు ఆయన అడిగినటువంటి సూచనలన్నిటిని కూడా ప్రభు కృపతోటి వాటిని అంగీకరిస్తూ వచ్చినాడు తద్వారా గిద్యోను బలపరుస్తూ పడుతూ వచ్చినాడు ప్రభు సన్నిధిలో తద్వారా గిద్యోను వాక్యం ద్వారా ప్రభు మాట్లాడి ప్రభు యొక్క సన్నిధిలో బలపడుతూ వచ్చి మూడో కార్యం ఒకటి చేసినాడు మూడో కార్యం ఏం చేసినాడంటే ఎస్ ప్రభు ఆయన యహోవా ఆ రాత్రి అందే యహోవా ఇరవై ఐదవ నీ తండ్రి కోడను అనగా ఏడేళ్ళ రెండవ కోడను తీసుకొని వచ్చి నీ తండ్రికి కట్టబడిన బలి బయలు యొక్క బలిపీఠము పడగొట్టి దానికి పైనన్న దేవతా స్తంభం నరికి వేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీదేవుడైన యహోవాకు బలిపీఠము కట్టి ఆ రెండవ కోడను తీసుకొని వచ్చి నీవు నరికి ఈయన యొక్క కర్రతో దహన బలి నరిపించమని అతనితో ఇక్కడ ఏమైందంటే ప్రభు ఇద్యోన్ లేపినాడు గిద్యోని బలపరిచినాడు గిద్యోనికి వాగ్దానం చేసినాడు ఒక వ్యక్తి తరిమినట్టు నువ్వు మిద్యానులను శత్రువులందరినీ కూడా తరుగుతావని వాగ్దానం చేసినాడు గిద్యోని యొక్క సంశయాలన్నింటినీ ఆయనకున్నటువంటి అనుమానాలన్నింటినీ కూడా తీర్చినాడు దేవుడు నమ్మదగిన దేవుడు అని నిజంగా ఏర్పాటు చేసుకున్నాడని ఆయన యొక్క ఏర్పాటులో నేను ఉన్నానని గిద్యోను నిశ్చయించుకున్నాడు కానీ ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థితి గిద్యోని ముందులుంది గిద్యోను ఇంట ఒక బయలు దేవత ఉంది ఆ బయలు దేవత యొక్క స్థితిని బట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుడు నీవు నీ తండ్రికి కట్టబడినటువంటి బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ నీ దేవుడైన యహోవాకు బలి పీఠము కట్టి ఆ రెండవ కూడను తీసుకొని వచ్చి నీవు నరికి ప్రతిమ యొక్క కర్రతో దహనబలి బలి నరిపించమని అతనితో చెప్పినవు నాలుగు విషయాలు చెప్పాడండి ఒకటి నీ తండ్రి ఇంట్లో నీ ఇంటిలో ఒక బయలు విగ్రహం ఉంది ఒక దేవతా స్తంభం ఉంది ఆ స్తంభాన్ని ఫస్ట్ నువ్వు నరకాల నరికిన తర్వాత ఆ ప్రతిమను పడగొట్టి ఆ దానికి ఉన్న బలిపీఠాన్ని దానికి ఉన్నటువంటి చెక్కని తీసి ఆ చెక్కతోటి నీవు నీ తండ్రి ఇచ్చినటువంటి నీ తండ్రి అంటున్నటువంటి ఒక పశువును ఒక కోడిను తీసుకొని వచ్చి ఏ స్థలంలో అయితే ఇంతవరకు బయలుదేవతకు విగ్రహానికి దహన అర్పిస్తూ వచ్చావో లేక అర్పణలు చేస్తూ వచ్చావో పూజ చేస్తూ వచ్చావో ఆ స్థలంలోనే అదే పగలగొట్టి దాని చెక్కలతో దాని స్థితిని వాడి ఒక బలిపీఠం కట్టి యహోవాకు ఆ కోడను బలర్పించు గిద్యోను తూచే తప్పకుండా ఆ కార్యం చేసినాడు ఆ కార్యం చేస్తే జరిగిన విషయం ఏంటంటే ఇరవై నాలుగో వచనం ఇరవై ముప్పై ఇరవై ఏడవ వచనం చూస్తే గిద్యోను ప్రభువు వాడతాడు గిద్యోన్ని గిద్యోను ముందుల మూడు వందల మంది ముందల సైన్యం అంతా కూడా శత్రు సైన్యం అంతా కూడా నాశనం చేయబడుద్ది శత్రువుల మీద గొప్ప విజయం జరుగుద్ది కానీ గిద్యోని జీవితానికి ఈ విజయానికి మధ్య ఉన్నటువంటి ఒక అతి ముఖ్యమైనటువంటి కార్యం ఏంటంటే ఆ యొక్క బయలుదేవత విగ్రహాన్ని తన తండ్రి అంటున్నటువంటి బయలు దేవత విగ్రహాన్ని పడగొట్టాల్సినటువంటి స్థితి గిద్యోన్ జీవితంలో ఆ పని జరిగింది గిద్యోను పడగొట్టినాడు ఎక్కడైతే ఆ స్తంభం ఉందో దాన్ని పడగొట్టి దాన్ని శిథిలం చేసి దాని స్థలంలోనే దాని కొననే ఒక దేవునికి బలిపీఠం తెచ్చి వాళ్ళకున్నటువంటి ఒక కోడిని తీసుకొచ్చి అదే స్థలంలో వధించి ప్రభు కొరకు బలి అర్పణ చేయటం జరిగింది ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో నెక్స్ట్ స్టెప్ ఈజ్ విజయం నెక్స్ట్ స్టెప్ ఆ యొక్క నుండి విడిపించబడినారు శత్రువు పారదోలబడిండు గొప్ప విజయం ఇస్రాయిల్ ప్రజల్లో చూడగలిగినారు నేనా జీవితంలో ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఏ విగ్రహం ఉంది నీ జీవితంలో ఏ రకమైనటువంటి విగ్రహం ఇంకా అట్టే ప్రతిష్ఠించుకొని ఉన్నావు అది అలవాటు కావచ్చు అది నీ నడత కావచ్చు అది నీ ఆలోచన కావచ్చు అది నీ చూపులు కావచ్చు అది నీ హృదయ ఆలోచనలు కావచ్చు నీ స్నేహం కావచ్చు నీవు ఇతరులతో ఉండేటటువంటి స్థితి కావచ్చు ఏ స్థితిలో అయితే ప్రభువును నిన్ను తప్పిపోయావో ఏ స్థితిలో నీవు ప్రభుకు దూరం అవుతున్నావో ఏ విషయంలో నువ్వు ప్రభువుని కనపరచలేకపోతున్నావో ఏది నీ జీవితంలో విగ్రహంగా మారిందో ఆ విగ్రహాన్ని ఆ బయలు విగ్రహాన్ని నీవు ఈరోజు తొలగించాలి దాన్ని నరికి దాని యొక్క దీపత స్తంభాన్ని తీసివేయాల దాన్ని తుత్నీయలు ఆ స్థలంలో ప్రభువుకి ఒక బలిపీయటం కట్టి ప్రభువును ఆరాధించాలి అంటే ఈ స్థలంలో అయితే నీవు శత్రువుని సేవిస్తూ వచ్చినావో శత్రువు యొక్క వింటూ వచ్చినావు శత్రువుకి అవకాశం ఇస్తూ వస్తున్నావో శత్రువుకి స్థలం ఇస్తూ వచ్చినావో ఆ స్థలంలో ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి స్థితి దాని దూరం తెలుసుకొని ప్రభు కొరకును నిలబడినప్పుడు గొప్ప విజయం నీ ముందు ఉంది ఈరోజు నీ నా జీవితంలో ప్రభు అదే మాట్లాడుతున్నాడు రక్షించబడినటువంటి నీవు ప్రభు బిడ్డ అయినటువంటి నీవు ఆశీర్వాదానికి పాత్రులు అయినటువంటి నీవు గొప్ప పిలుపునకు ప్రత్యేకించబడినటువంటి నీ జీవితంలో ఓటమి భయం అనేక రకాలైనటువంటి అవమానాలు నీచమైనటువంటి స్థితి ఈ విధమైనటువంటి ఆత్మీయ శారీర జీవితాల్లో పతన జీవితం కలిగి ఉండటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నేనా జీవితంలో ఆ యొక్క బయర్ విగ్రహం ఇంకా ఉంది నీకు తెలుసు నీ జీవితంలో ఏ బయలు విగ్రహం ఉందో నాకు తెలుసు నా జీవితంలో ఏ బయలు విగ్రహం ఉందో దాన్ని ఎప్పుడైతే మనం పడగొట్టి ఎప్పుడైతే దాన్ని నాశనం చేసి ఎప్పుడైతే దాన్ని తొలగించి ఆ స్థలాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించి ఆ స్థలంలో ఆయనకి అర్పణగా ఆ స్థలంని ఆయనకి ఆరాధనకరమైనటువంటి స్థలంగా ఆ స్థలాన్ని ప్రభువుకి మహిమ తెచ్చే స్థలంగా ఆ జీవితం ప్రభువుకి మహిమ తెచ్చే ఘనత తెచ్చే విధంగా నువ్వు ఎప్పుడైతే తయారు చేయగలవో అప్పుడు దాని వెంటనే విజయాన్ని ప్రభు నీ కొరకు సిద్ధపరిచినాడు ఆ విజయం ఆ మూడు వందల మంది యుద్ధం చేస్తే రాలేదండి ఇరవై వేల మంది తయారైనప్పుడు ప్రభు ఏమన్నాడంటే ఇరవై వేల మంది అవసరం లేదు ఒకవేళ మీరు ఇరవై మంది బై యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో మీరు గెలిస్తే మీ బాహువు గెలిచింది గెలిపించింది అనుకుంటారు అవసరం లేదు ఆ మూడు మంది లేకపోయినా కూడా ఒక గిద్యం చేత ప్రభు విజయాన్ని ఇస్రాయిల్కి ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు ఈ నా జీవితంలో కూడా ఏ ఓటమి ఈ జీవితాల్లో పతనం ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నావో ఈరోజు ప్రభు వైపు తిరిగి అయా ఇది నా జీవితంలో ఉన్నటువంటి బయలు విగ్రహాన్ని అయా నా జీవితంలో ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహం ఈ దీపస్తంభం ఈ ఆలోచన ఈ స్థితి అయా ఈ అలవాటు అయా ఈ యొక్క జీవితం అయా ఈ రకమైనటువంటి నా యొక్క హృదయం నిశాదులెత్తి పట్టుకుంటున్నాను దీనిని ఈరోజు ఆయన ముందులా తీసివేస్తున్నాను పడగొడుతున్నాను దాన్ని దాని స్థలంలో దేవుణ్ణి ఆరాధించేవాడు గాను దేవుని మహింపరిచేవాడు గాను దేవుని గణపరిచే గాను మనం తయారైనప్పుడు ప్రభు తన ఆయన మనకు అందించే దేవుడిగా ఉంటున్నాడు మన విజేషాలమే ఆయన విజేషాలు మనం కూడా విజేషాల్లోమే కాకపోతే ఎప్పుడైతే మనము ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తాము మన యొక్క విజయం ఓడిపోతాం ఓడిపోయిన వారు పోతాం ఎంతవరకు అయితే మనం ప్రభువుతోటి ఉంటామో మనము విజయశాళం ఆయనతో సంబంధం కలిగి ఉన్నంత మనము విజయశాల్లం ఆయనకు దూరంగా ఉండి మనము ఏమీ కూడా చేయలేము ప్రభు నీతో నాతో మాట్లాడుతుంటే ప్రభు వైపు చూద్దాం అయ్యా దేవా నా జీవితంలో అనేక రకాలైనటువంటి విగ్రహాలు ఉన్నాయేమో నా జీవితంలో ఏమీ లేవు కానీ ఒకటే విగ్రహం ఉందేమో అయ్యా ఇదిగో ఈ ఒక్క విషయంలో నేను తప్పిపోతూ వస్తున్నానేమో ఇదిగో ఈ యొక్క అలవాటేమో ఈ యొక్క ఆలోచన ఏమో ఈ యొక్క ఏదైనా కావచ్చు అది నీకు తెలుసు నీ వ్యక్తిగత జీవితానికి తెలుసు ప్రభు వైతులు ఆయన దేవుడు అది తీసేసి ఆ స్థలంలో ప్రభువుకి భయంకరంగా జీవించు దాన్ని ప్రభు కొరకు ప్రభువుని కనపరిచే విధంగా మార్చు దాన్ని దేవుడిని జీవితాన్ని ముట్టే దేవుడు కాను నిన్ను నీకున్నటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో ఆ విజయశాలికుండేటటువంటి లక్షణం అదే గిద్యానికి ప్రభువు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు ఏమంటున్నాడు నువ్వు లే నీవు బలాఢ్యుడము ఆయన పడిపోయిన స్థితిలో ఏమంటే ఆ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు అయ్యా నువ్వు విజయశాలివి నువ్వు ఏర్పరచబడిన నువ్వు బలాఢ్యుడివి లేటప్ లే ఈరోజు అదే పిలుపు అదే ఇది ఏమో పిలుపు ఈ రోజు రాత్రి నిన్ను నన్ను ప్రభువు పిలుచుతున్నాను లే నీవున్న స్థితి నుంచి లే డూ దట్ ఎళ్ళు ఆ యొక్క బాలు విగ్రహాన్ని ఆ స్థితిలో ఏ స్థితిలో అయితే నువ్వు దాన్ని పడగొడుతున్నావు అక్కడ ప్రభు కొరకు ప్రతిష్ఠించదాన్ని ఆ స్థితిలో ప్రభువును కనపడ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నీ జీవితంలో ప్రభు యొక్క ఉద్దేశం నీవు తలగా ఉండటమే కానీ తోపగా ఉండటం కాదు అది ఆత్మీయ జీవితం కావచ్చు శారీర జీవితం కావచ్చు భౌతిక జీవితం కావచ్చు ఆయన వాగ్దానం కేవలము మీ జీవితానికి కాదు ప్రిహలోకంలో మనం జీవించే జీవితంలో కూడా ఈ వాంటస్ టు బి అ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ అబ్రహం యొక్క ఒక వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే నీవు ఆశీర్వాదంగా ఉండవు నీ ద్వారా ప్రజలు ఆశీర్వదించబడతారు అదే వాగ్దానం నీ నా జీవితంలో కూడా ప్రభు పరిపూర్ణం చేయాలని ఇష్టపడుతున్నాడు కానీ ఎంతవరకైతే నీ జీవితంలో ఆ యొక్క బాలు విగ్రహం ఇంకా ఉందో ప్రభు యొక్క విజయం ప్రభు యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో రాదు ఓడిపోయిన వాడుగా ఉంటాం ఆశీర్వాదంగా ఉండవు తలగా ఉండవు తోకగా ఉంటాం సిగ్గుపడినటువంటి జీవితం ప్రభు మన అందరి హృదయాలతోటి మాట్లాడిన ప్రభు మనకి అప్పగించినందుకే ప్రభు నా మనకి స్తోత్రాలు ప్రార్థించుకున్నాను నమ్మకం ఎంత్రి ప్రేమ కలిగిన రాజా మీరు నాతోటి మాతోటి మాట్లాడుతూ వచ్చిన విధానంకే మీకు దేవా నా జీవితంలో ఉన్నటువంటి విగ్రహం నాకు తెలిసింది తండ్రి మా అందరి ఉన్నటువంటి విగ్రహాలు అయ్యా తొలగించుకొని మీ వైపు తిరిగినప్పుడు మీరు మమ్మల్ని విజయాలుగా చేసే దేవుడిగా ఉంటున్నారు గొప్ప విజయం గొప్ప విడుదల అయ్యా అవమానం నింతా తీసివేసి అయ్యా ప్రజలైనటువంటి యాజక గుంపులుగా మమ్మల్ని ఉంచబడాలని కోరినార్థండి ఆ ఉద్దేశం మా జీవితంలో నెరవేర్చబడాలంటే అయా మీ యొక్క పరిపూర్ణమైన చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలంటే ఆ జీవితాలు క్రమపరచబడాలిదేవా కడిగిన జీవితాలుగా ఉండాలా కడిగిన పాత్రలుగా ఉండాలి లేకపోతే మీకు మహిమ తెచ్చే వారంగా ఉండొద్దండి ఇటు విషయాలు మా ముందుకు తీసుకొచ్చిన కృపకొందా అని క్షమించండి మమ్మల్ని అయా పూర్ణ హృదయంతో మీ వైపు తిరిగి అయా మీ నామానికి ఘనత మహిమ తెచ్చేవారంగా మా జీవితాల ద్వారా మేము ఆశీర్వాదంగానో ఇతరులకు ఆశీర్వాదంగానూ అన్ని పాత్రలుగా చేయండి ఈ యొక్క సాయంకాల మా హృదయాలను మీ పాసన్నతలు ఎత్తి పట్టుకుంటూ మా కొరతలు మా యొక్క పతనాలు మా యొక్క స్థితిని అందటిని దివా తొలగించే కృపణను గ్రహించమని మీ వైపు తిరుగుతుండగా జాలి చేసుకోమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన బ్రతిమాలి అను చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వశక్తి మంతుడమైన ఏసయ్యా గొప్ప దేవుడవు ఆశ్చర్య కార్యంలో ప్రభన తండ్రి జరిగించి మా ప్రార్థనకు ప్రభ జవాబునిచ్చే దేవుడవు జీవం తండ్రి ఈ సాయంత్రకాల సమయం ముందు నా తండ్రి ఈ రీతిగా మేము కూడుకున్నటకు ప్రభ నెండి నీ సన్నిధిలో మా మేక మొరలను ప్రభ విన్నవించుకోవటానికి మాకిచ్చిన యొక్క గొప్ప అవకాశం కొరకై నీకు వందనాలు నైనా ఎంతో మందికి లేని ఈ ఆధిక్యతను మాకు ప్రభ నా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ నీకు వందనాలు నీ సన్నిధికి రాతేగించటానికి ప్రభ మాకు ఇచ్చినటువంటి అర్హతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అయోగ్యులము బలహీనులము కానీ ప్రభ మమ్మల్ని మీ సన్నిధిలోకి పిలుచుకున్నారు నాయన మమ్మల్ని మీరు ప్రభ తండ్రి జీవ గ్రంథంలో ప్రభ మా పేర్లన్నీ రాసుకున్నారు దేవ మమ్మల్ని మీ సన్నిధిలోనికి నడిపిస్తున్నారు అనుదినము నీ యొక్క వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్న దేవుడవు ప్రతి ప్రార్థనకు చెవి ఎన్నో కార్యములు ప్రభనత ఈ విజ్ఞాపనల ద్వారా అతని మా ప్రభ టీంలో ఎన్నో కుటుంబాలకు ప్రభ మీరు గొప్ప ఆశ్చర్యకారంగా జరిగించి అద్భుత రీతిగా వీళ్ళందరికీ స్వస్థతన విడుదలను ప్రభ రక్షణ కార్యము జరిగిస్తున్న దేవుడవు ప్రభణదండి ప్రతి ప్రార్థనకు చెవి ప్రార్థనలు ఆలకించి వాడా నీకు వదనాలు తెలుస్తున్నాం ఈ యొక్క సాయంత్రకాల సమయం ప్రభా నీ ఈ విధంగా నా తండ్రి మేము ప్రభా మేము నీకు సన్నిలు మొరపెట్టుకునటానికి ఇచ్చినటువంటి అవకాశం వదనాలు ప్రభా యొక్క అంశాలన్నింటిలో కొరకు ప్రభా మేము మీ సన్నిలు మోకరిల్లి నన్ను సాష్టాంగపడి మొరపెట్టుకుంటున్నాం నైనా మా కొరకు దేశం యొక్క రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం అది అదేవిధంగా దేశ నివాసల కోసం అందరి కోసం ఎన్నో కుటుంబాలు ప్రభ చెడిపోయి పడిపోయి ఉన్న నశించిపోతున్న వారి కొరకు నువ్వు వచ్చి ఉన్న ప్రతి వారిని వెతికి రక్షించే దేవుడు నా తండ్రి నా దేశంను కాపాడండి ప్రజలందరికీ ప్రభ సువార్త అతన్ని వినిపింప చేయండి ప్రభా సువార్థికులు సేవకులు చేస్తున్న సేవను ఫలబరితం చేయండి ఆత్మలను రక్షించుటకు ప్రభా మీకు కృపను కనికరం దయచేయమని ఎంతమంది అయితే మీ సన్నిధిలో లిఖించబడ్డారో మా యొక్క మనుగడలు మీ రాసుకున్నావు కనుక ప్రభను ప్రతి ప్రార్థనకు చెవియొక్క దేవుడో కనుక ప్రభను రక్షణ కార్యం గురించి ప్రార్థిస్తున్నాం నాయన దేశాన్ని రక్షించండి విగ్రహారాధనను మాన్పివేయండి ప్రభ సమూలమయంగా ఉన్నత స్థలంలో పడగొట్టండి నాయన అతని నీకు ఉన్నత స్థితిని ప్రభా బిడ్డలకు దయచేయండి స జీవుడు దేవుడు అని మనసు దయచేయండి ప్రభా అతండి సేవకులను కూడా అదేవిధంగా అతని ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క నా ఆత్మీయ మేలులను రుచి చూసి ప్రభా సేవలో ఫలభరితంగా ఉండి కూడా అతని కొన్ని ప్రధలలో పడిపోయి ఉన్నారు ఆయన జీవము చచ్చిపోయింది ప్రభ ప్రతికి ఉన్నారన్న మాటే కానీ వారు చచ్చిన వారితో సమానంగా ఉన్నారు దేవవాని రక్షించండి పడిపోయిన ప్రతి సేవకుడిని ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం ఇద్దరి నీ యొక్క సేవను మరి తిరిగి వాళ్ళు ప్రకటించటకు ఉద్యమించటకు సహాయం చేయండి నా తండ్రి ప్రభా రివైవల్ వారి జీవితంలో కలుగ చేయమని ప్రార్థిస్తున్నాం నాయన అదేవిధంగా తండ్రి మరి నశించిపోతున్న ఆత్మల కోసం మా జీవిత మా కుటుంబాలలో నా తండ్రి మా దేశంలో మా ప్రాంతంలో మా బంధువుల్లో మా ఇరుగు మా బిడ్డలు మా ప్రతి తెలిసిన వారు ప్రభా ప్రతి ఒక్కరి విషయం తండ్రి గొప్ప కారణం జరిగించండి ఎందుకంటే ఎస్ఐ నీ రాకడ వ్యర్థం కాలేదు నాయన నువ్వు బాలుడిగా జన్మించినప్పుడు ప్రభ నతని నీ ఉద్దేశంలో సఫలమైన నాయన ఎందుకంటే ప్రభ నశించాన్ని వెతికి నువ్వు రక్షించటకే వచ్చి ఉన్నావు ప్రభ వేసే అతని ప్రతి బిడ్డలు మీరు ప్రతి సంఘంలో బలపరచండి ప్రభు సంఘంలో ప్రభ సరి అయిన సత్యమైన వాక్యం ప్రకా ప్రచురించట సహాయం చేయండి ఆ యొక్క ప్రాస్తలని ప్రభ తల్లి సేవకులని అభిషేకించండి వాక్య జ్ఞానం చేత నింపండి నాయన పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభ సేవ చేయటకు నశించిపోతున్న ప్రతి ఆత్మను రక్షించటకు సంఘంను ఉజ్జీవపరచండి నా తండ్రిని ఇక గొప్ప కార్యం సంఘంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నా తండ్రి ఈ మినిస్ట్రీస్ లో ప్రభ కేబిఎం కళ్ళం బైబుల్ ప్రాఫిటిక్ మినిస్ట్రీస్ ఈ మినిస్ట్రీస్ లో ప్రభా ప్రాఫెసీస్ రావాలా ఏసీ అతని ప్రొఫెషన్ జరగాల ప్రభ అతని గొప్ప కార్యం జరిగించండి సేవకులందరినీ మీరు బలపరచండి యవనస్తులు ప్రభ అతని సేవలో బలంగా సేవ చేస్తున్నప్పుడు ఏసీ మీ యొక్క హస్తంలో అప్పజెప్తున్నాం దేవ ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడెక్కడైతే సేవలో వెళ్తున్నారో ప్రభ ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా వారిని ప్రభ మీరు తోడుకొని వెళ్ళండి తోడుకొని నడిపించండి ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలంలో కార్యంలో ఆశ్చర్య గొప్ప కార్యములు జరిగించండి ప్రభ ఈ మినిస్ట్రీస్ లో చేస్తున్న ప్రతి విజ్ఞాపన ప్రకటన ఆలకించి ప్రతి ఒక్క బిడ్డ నచ్చండి ప్రభాని యొక్క చిత్తానుసారంగా అతండి సేవకులో సేవలో ప్రభ నిలబడుటకున్న తండ్రి మీరు సహాయం చేయండి మాటలు వినకుండా ప్రభ నచండ్రి అప్పుడు బోధల వైపు వెళ్లకుండా సత్యవాక్యం ప్రచారం చేయటకు నాయన నీకు ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి రెండంతలుగా దయచేయమని నీకు కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నా ప్రభ నచండ్రి అదేవిధంగా ప్రభ సంతానం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాం వివాహములు కాని వారి కోసం ప్రార్థిస్తున్నాం అదే విధంగా నచ్చ్రి ప్రభ చిన్న బిడ్డలు యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి వారి అవసతులు ఎరిగిన దేవుడు ప్రతి ఒక్కరు అక్కర్లను ప్రభను జీవ దేవుడో ఎవరెవరి విషయంలో ప్రభ మీరు మీకు చిత్తంలో జరిగించాలనో ప్రభ ప్రతి కార్యం మీరు జరిగించండి అవి వివాహం కాని వారి విషయంలో తండి వారికి యొక్క భాగస్వామి ప్రభ మీరు ఏర్పరిచిన భాగస్వామిని దయచేయండి ఆయన మీరు తీసిన ప్రకటమకను ప్రభ ప్రతి పురుషుడికి అతంటే అదేవిధంగా మీరు ఏర్పరిచినటువంటి హవ్వను ప్రతి పురుషుడికి దయచేయండి అదేవిధంగా అవ్వక కూడా ప్రభా మీ చిత్తంలోని ప్రభాదాము దయచేయండి నాయన ప్రభండి శోధనలో పడిపోకుండా ప్రభ నా అతని తప్పటడుగులు వేయకుండా ప్రభ బెడ్లను కాపాడండి చిన్న బెడ్లను కాపాడండి బాల్యం నుంచే నీ అందు ఎదుగుటకు ప్రభా నీ యొక్క పరిశుధాత్మలో నడిపించండి ప్రభ బెడ్లను అభిషేకించండి నా ఏసే జ్ఞానంతో నింపండి అతని వివేచనతో పెరుగుటకు కృప చూపించండి చదువులలో ప్రభ వారి ఆరోగ్య విషయంలో కాపాడండి యువనస్తులను కూడా ప్రభ మీరు ముఖ్యంగా నా తండ్రి ముట్టండి ప్రభ విమోచకుడు యనసులు తప్పక తొట్రిలు ఎదురు అని నీ వాక్యం చదివిస్తుంది తొట్రిలను ఇయ్యకుండా మీ పాదములను పట్టుకొని వాడు నా దేవ నీకు వందనాంచలిస్తున్నాం మా బిడ్డల పట్ల ప్రార్థిస్తున్నాం మా యవనస్తుల పట్ల ప్రార్థిస్తున్నాం అతని ప్రతి ఒక్కరిని మీ యొక్క రెక్కల చాటిన భద్రపరచుకొనమని సాతాన్ శక్తుల నుంచి ప్రభ బిడ్లను రక్షించమని ఏసే అని ప్రతి తల్లిదండ్రులు ప్రార్థన పూర్వకంగా బిడ్ల నీకు సమర్పించుకోవాలా నా తండ్రిని సేవల సేవలో వాడబట్టుకు సహాయం చేయండి నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు మరి ఎన్నెన్నో విషయాలలో ఆరోగ్య విషయంలో నా తండ్రి ఆత్మీయ రీతిగా శారీర రీతిగా ప్రభాన కుంటి కుంటిగా నా తండ్రి కృంగిపోయి నశించిపోతున్న సంసారములు ముట్టండి ప్రభ ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడేయండి నాయన వారి పట్టు ప్రభ నూతన కార్యలు మీరు జరిగించండి లేదండి వారి ద్వారా ప్రభ మీరు మహిమ పొందాలేశ ప్రతి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం లేదండి ప్రతి ఒక్క కుటుంబంలో నా తని వాక్య ధ్యానము ప్రార్థన కుటుంబ ప్రార్థన జరగాలని శాంతి సమాధానంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి ప్రతి ఒక్కరి విషయంలో నా తండ్రి మీరు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నారు ప్రభా ఏవిని కూడా నువ్వు విడుచి విడిచిపెట్టు వాడవు నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి వారిని అక్కున చేర్చుకునే దేవుడవు నీకు వందనాలు నా ప్రభుడవు నా రక్షకుడవు నా విమోచకుడవు నీకు గొప్ప కార్యాలను జరిగించే సామర్థ్యం గల దేవుడవు ఎందుకంటే నీవు తప్ప వేరు దేవుడు ఈ లోకంలో లేరు నాయన కుటుంబాలను కాపాడండి ప్రతి ఒక్కరు బిడ్డల విషయంలో మీరు సహాయం చేయండి అతనికి ప్రత్యేకంగా ప్రార్థనలు కోరుతున్నటువంటి సిస్టర్స్ ప్రభా బ్లెస్ సిస్టర్ విషయంలో దక్షకు సిస్టర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డలకు ప్రభా సరైన ఆరోగ్యం దయచేయండి నా తల్లి బ్లేసీ సిస్టర్కి మరి కంటి చూపు విషయంలో నతండి విజన్ కరెక్షన్స్ జరగాలని ఆయన కుటుంబం కూడా రక్షణలోకి రావాల ప్రభ కార్యం జరిగించండి పరిశుద్ధాత్మ కార్యము ఈ బిడ్డల జీవితాల్లో జరిగించండి దక్షకు సిస్టర్ కి ప్రభాతండి షుగర్ సిస్టమ్స్ అన్ని ప్రభా నార్మల్లోకి రావాల ఇన్సులిన్ రిలీజ్ కావాలా ఆ ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ సరి చేయండి నాయన ఇక కృపలో ప్రత్యేక బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి అదేవిధంగా ఏసయా నా తండ్రి నందన్ సాయి విషయంలో ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డకు ఉన్నటువంటి ఆ యొక్క న్యూమోని ప్రభావ అటాక్ నుంచి కాపాడండి బిడ్డలను సహాయం చేయండి ఆ బాబును ముట్టండి సంపూర్ణంగా ఆ అంత మంత్ర చీకటి శక్తిలో అంధకార దుష్ట సంబంధమైన ప్రతిక్రియ బిడ్డ జీవితంలో నుంచి కాలిపోవాలా పారిపోవాలా ఏసీ కార్యం జరిపించండి మహిమ గలని ఈ కార్యం నేను కుటుంబం అంతా చూసి రక్షణలోకి రావాలని ఆయన సాక్ష్య బిడ్డలుగా నిలబెట్టండి శృతి శిష్య విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం గాల్ బ్లాడర్ లోని ఆ స్టోన్స్ కరిగిపోవాలా సర్జరీ లేకుండా ప్రభ స్వస్థత కలగాల కార్యం జరిగించండి అదేవిధంగా ఈ బిడ్డల కుటుంబాలన్నిట్లో రక్షణ కార్యం అతన్ని మీరు జరిగించే శాతాను నుంచి బిడ్డలను విడుదల ప్రకటిస్తున్నాం ఏసియా మీరు కార్యం జరిగించండి మహిమ మీకు కలుగును గాక గిజోన్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం నాయన అతని ఒక నెక్ ప్రాబ్లం ఒక స్పాండిలైటిస్ సమస్యని ప్రభా అతండి కరెక్షన్ చేయండి ఎసయ్య ప్రతి నరమును ఎముకను ముట్టండి జీవంను పోయండి ప్రభు ప్రతి బిడ్డ జీవితంలో తన గొప్ప కారును చేస్తున్న వాడవునైనా సాక్షులుగా నిలబెడుతున్న అంధకార శక్తులను బంధించి అతని కుటుంబాలలో జీవంను ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని మీరు విడుదల చేస్తున్నందుకు మీకే వందనాలు తెలిస్తున్నాను లక్ష్మమ్మ సిస్టర్ విషయంలో అతని విషయంలో సహాయం చేయండి ఎలాంటి యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా బిడకు ప్రభ సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నా ఏ నామంలో బిడకు ప్రభా కార్యం జరిగించండి ప్రభిలమ్మ సిస్టర్ విషయంలో కూడా గొంతుల ట్యూమర్స్ ప్రబలతని ఏమేమి ఉన్నాయో ప్రభ ప్రతి ముట్టండి స్వస్థపరచండి కుటుంబ రక్షణలో జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ పాప విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం ఆ నర్వస్ వీక్నెస్ నుంచి ప్రభలతని సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాం నడి నెట్టి నుంచి అధికారు వరకు ప్రభ ప్రతి అవయవం ముట్టండి చిన్న బిడ్డని రక్షణలో నడిపించండి స్వస్థత ప్రభుత్వండి ఆరోగ్యంతో తో నింపమని ప్రార్థిస్తున్నాం సుందర ఆభృతర్ విషయంలోన తండ్రి ఆ యొక్క వ్యసనాల నుంచి ప్రభు ఆల్కహాలిక్ డిజార్డర్స్ నుంచి వీళ్ళని కాపాడండి సహాయం చేయండి రక్షించండి మీరు గొప్ప కార్యంలో వీళ్ళ జీవితంలో జరిగించి మారు మనస్సు దయచేసి రక్షణ తండ్రి కుటుంబానికి అందించమని ప్రార్థిస్తున్నాం రేణుక్ అసిస్టర్ విషయంలో ప్రభా బలంగా ప్రార్థిస్తున్నాం నాయన నతని సేవలో ఆటంకం రాకుండా ప్రతి విధమైనటువంటి ఆ డైజెషన్ ప్రాబ్లమ్స్ ని సరి చేయండి ఆ బిడ్డ ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యంతో నతని ఉజ్జీవంతో ప్రభ నతని సేవలో ప్రభ సమాధానంతో ఉండటకు ఎక్కువలో జ్ఞాపకం చేసుకోండి కుటుంబం కూడా మీరు కాపాడండి అంధకారం చీకటి శక్తులు దురాత్మ సమూహాలు ఆ కుటుంబాన్ని ముట్టకుండా ఏష్యాన్ని దూతన కాపుదలతో నడిపించండి దేవి సిస్టర్ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం అతని ఆ బిడ్డకున్నటువంటి ఫైబ్రైడ్స్ ట్యూమర్స్ ప్రభ ఏ మేము ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో బాడీలో అన్ని వేసు నామలో కలిపోను కాక నీకు కృపల బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డ భర్తను కూడా మీరు మార్చుకోనండి నా ప్రభా విశ్వాసురాలైన భర్త మూలంగా భర్త రాబట్టబడతాడు ప్రభా బిడ్డ ప్రార్థనల ద్వారా నా తండ్రి ఆ భర్తని మార్చండి రక్షణలో నడిపించండి కుటుంబంలో సమాధానంను కలుగ చేయండి నాయన సరిత సిస్టర్ ఉన్నటువంటి ఆ బ్లడ్ క్యాన్సర్ విషయంలో కార్యం జరిగించు ప్రభ నా తండ్రి ప్రతి ఒక్క నరమును ముట్టినట్టుగానే మూలుగాను ముట్టండి ప్రభ ఆ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ ఆ రక్త కణాలలో నుంచి పోవును గాక ప్రభ కార్యం జరిగించండి నీ దెబ్బల చేత సంపూర్ణ స్వస్థత మాకు ప్రకటించిన దేవుడు ప్రభా మేము స్వస్థతను పొందుకోనుటకు మా యొక్క బలపరచండి ఆత్మలను ప్రభను మమ్మల్ని సిద్ధపరచండి శివదాస్ బ్రదర్ విషయంలో కూడా బ్లడ్ క్యాన్సర్ ని ముట్టండి బిడ కోలుకోవాలా అని అతన్ని రక్షణ నడిపించండి లక్కీ పాప విషయంలో యొక్క బోన్ గ్రోత్ విషయంలో కార్యం జరిగించండి ఇక్కడతో ఆ బోన్ గ్రోత్ ఆగిపోవాలా ఆ బిడకు ఎలాంటి ఫ్యూచర్ సమస్యలు రాకుండా ప్రతి కాంప్లికేషన్స్ నుంచి బిడని హీల్ చేయమని ప్రార్థిస్తున్నాం నాగేశ్వర వదటువంటి ఆ న్యూమోనియా ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి అంతటి ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ రక్షణతో ఆ బిడలని ఆ కుటుంబాలన్నీ నింపమని ప్రార్థిస్తున్నాం రమేష్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి భయంకరమైన వ్యసనాలతోటి ఆరోగ్యం ని పాడు చేసుకున్నాడు నా ప్రభావతండి ఆ బిడ్డకున్నటువంటి డిప్రెషన్ నుంచి ప్రభా సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం రక్షణ కార్యం జరిగించండి మీ యొక్క మహిమ గల ఈ బిడ్డలందరూ చూచున్నట్లు వారి మనోనేతలను మీరు వెలిగించి గొప్ప కార్యములు జై జరిగించమని ప్రార్థిస్తున్నాం నా ప్రభాన తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మీరు ముట్టినందుకు మీరు స్వస్థకారులు జరిగిస్తున్నందుకు సాక్షి బిడ్లు వాళ్ళని నిలబెడుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే కలుగునుగాక ఏసయ్య ఈ రాత్రి కాల సమయం అందుకు ఈ ప్రార్థనలన్నిటిని ఆలోచించే జవాబులు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేతలా ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీఎం గ్రూప్స్ ఇస్తారు కుటుంబీకులందరికీ ఇంకా ఈ ఆరాధనలో పాల్గొనుకున్న కుటుంబాలకి నిత్యం విజ్ఞాపన ప్రారంభిస్తున్న కుటుంబకులందరికీ ప్రతి సంఘానికి ప్రతి సకల పరిషుద్ధులందరికీ సదాకాలం తోడైందని కాక ఆ మెయిన్ ప్రెసిడా బ్రదర్స్ అందరికీ అన్న సిస్టర్ అందరి అందరికి ప్రేజ్లా ప్రేజ్ లా బ్రదర్స్ అందరికి సిస్టర్స్ అందరికి